కీర్తన నాలుగు వందల పదిహేడు నీచమైన నా వల్లం నిరవై దైవమా చీచీల చిక్కువడెబుకూ ఎదుటి వేమైన గోరు ఇంతలో మనస్సు అది సంభవించకున్న అలమటపడుతాను కదిసి చేకూరితేను ఘనమై హర్షించు వెద నీరు వంకతుంగ విధమాయ మనస్సు ఎక్కడికైనా ఎరగక తనువు అక్కడా దుర్లభమైతే అంతలో వేసారు దక్కియందే ఎందే సుఖమైతే తానే విర్రవీగు గక్కున రుంపిలోని కంభమాయదనువు సమ్మతిన్సు ఇరవై జీవుడు చెందిన పసిడికిరులకే మత్తుడూను కందువ శ్రీవేంకటేశం కరుణి సవై పొంది పూటచలమాయే పుట్టుగొల శివమూ